కీర్తన నాలుగు వందల అరవై ఏడు హరియునొక్కడే గురి ఆత్మలోనొక్కటే గురి విరి వినంత వేరుగా పొయ్యినా అందరి చూపులు ఒక్కటైనందుకు గురి ఎందూ కొండ కొండే కాక ఇతరముగా చూచేరా అందరి రుచులు ఒక్కటైనందుకు గురి చెంది తీపే కాక చేదుగా చే అందరి ఊర్పులు ఒక్కటైనందుకు గురి కప్పు కాకా కాక కస్తూరిగా మూకునేరా ఎప్పుడు ఎందరి వినికి ఏకమైనందుకు గురి తిప్పితిట్టుతిట్టే కాక తీవెనగా వినేరా ఈ రీతి ఇందరి చిత్తము ఏకమనందుకు గురి మేరతో సూర్యోదయము మించి రేతిరయీనా తేరి శ్రీ వెంకటపతి దేవుడైనందుకు గురి కోరిన వారి వరాలే పొంగు